కంటి కంటిమిరెంటికి భూికలుగు దృష్టాంతము గరి రావణునందునియందు నీ దాస్యముగల నీచ జన్మమైన మేలు ఏదియునెరగనట్టి ఎక్కువ జన్మానకంటే పాదపు గర్వములేదు బట్టి ఆచారములేదు సాధించి నైత్యానుసంధానమే కాని మిమ్ముదలపుచు చేయు మృగయానమైన మేలు సొమ్ము పోక మీకు మీకుగా నిసుకృతముసేయు కంటే తిమ్మరి జన్మములేదు తెగని కోరిక లేదు పమ్మి నీపై పెట్టినట్టి పారమేకాని దిక్కులు సాధించుకంటే తెలిసి శ్రీవెంకటేశు దిక్కు నీ నామేకా సాధించుటే మేలు ఎక్కువ తక్కువ లేదు ఎరుకెర గమిలేదు చక్క జాడతో నీ చరణంటే గాని